కాబట్టి సాత్విక సాత్విక సంఘం ఉండాలి సాత్విక సంఘం ఉండాలి ఆ విధంగా ఉండాలి అలా చేయకుండా రాజసంలో చేస్తే మళ్ళీ జన్మ కూడా రాజసమే తామసంలో చేస్తే మళ్ళీ జన్మ కూడా తామసమే మహాభారతంలో అష్టక యయాతి సంవాదము అని ఆది పర్వంలో యయాతి మహారాజు ఆయన యజ్ఞాలు యాగాలు చేసి రాజస్వం అనమాట స్వర్గాన్ని కోరి యజ్ఞాలు అవి చేసి స్వర్గానికి వెళ్తాడు స్వర్గంలో ఆ పుణ్యాన్నంతని కూడా మహా అద్భుతంగా అనుభవిస్తూ భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు అలా ఎన్నో సంవత్సరాల్లో అనుభవిస్తాడు అయితే పుణ్యం అంతా ఖర్చు ఈ పుణ్యం అన్నది ఎలా ఉంటుందంటే మీరు ఎంత ఎక్కువ అనుభవిస్తే అంత ఎక్కువగా ఖర్చు అయిపోతుంది పుణ్యం అన్నది అలా ఉంటుంది ఇప్పుడు దుబాయ్లో దిగారనుకోండి మీ దగ్గర లక్ష రూపాయలు ఎంతో కొంత రూపాయలు వాడికి మనీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అక్కడ ఉన్న అక్కడ ఉన్న కరెన్సీ ఒక చిన్న కట్ట కింద పెట్టుకుంటారు మీరు దుబాయ్లో ఎన్ని భోగాలు అనుభవించగలుగుతారు ఆ కట్టే ఉంటుంది ఆ కట్ట అయిపోయిన అంటే ఇంకే భోగాలు ఉండవు బయటికి పంపించేస్తారు మళ్ళీ మీరు విమానం వచ్చేయాల్సి ఉంటుంది కాబట్టి స్వర్గం కూడా అలాగే ఉంటుంది దుబాయ్ ట్రిప్ లాగా ఉంటుంది స్వర్గం ఉంటుంది దుబాయ్కి త్రిశంకు స్వర్గం అనే పేరునే ఉన్నారా కాబట్టి దుబాయ్కి వెళ్ళొచ్చినట్టు ఏదో ఈ స్వర్గానికి వెళ్ళా ఉంటే కాబట్టి ఈ అష్టకుడు ఆయన భోగాలు బాగా అష్టకుడు కాదు ఏయాతి భోగాలు బాగా స్వర్గంలో బాగా అనుభవించేసేస్తుంటే ఇంద్రుడు నోటీస్ ఇచ్చాడు అరే రేపు ఈవేళ రాత్రితోటి నీకు భోగాలు ఆఖను రేపు పొద్దున్న నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇంకా కథ అప్పుడు ఏ ఆతి మొరాయించాడు నేను నేను స్వర్గంలో చాలా రోజుల నుంచి ఉన్నాను నాకు ఇక్కడ ఆధార్ కార్డు కూడా నేను ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ నాకు రెసిడెన్సీ అధికారం ఉన్నది నువ్వే కూడా ఉన్నావు నేను ఇక్కడే ఉంటాను అని మొరాయించాడు మొరాయిస్తే ఇంద్రుడు అన్నాడు వాళ్ళు నా మార్షల్స్ని పిలిచే అరే వీడిని కిందకి తోసేయండి ఇంద్రుడు ఇంద్రుడు వెళ్ళి దెబ్బలు పెడతాడా ఆ రిజ్యూ చేస్తాడా ఆ మార్షల్స్ని పిలిచి అంటే బొట్టల్ని పిలిచి తోసేయమన్నా అంటే వీళ్ళు తీసుకెళ్లి హరహర మహాదేవు గుంజ్యాకాలు వేసి భూలోకంలో పడేస్తారు వీళ్ళు అప్పుడు పడేసుకుంటే అర్థమైపోతుంది ఏ యాతికి ఏ ఇంద్ర నాకు అర్థమైపోయిన పరిస్థితి నన్ను ఎలాగో తోసేస్తున్నారు మీరు ఒక చిన్న కోరిక ఏవరు చెప్పు అంటే ఎక్కడ పడేస్తా ఉన్న ఏమో అక్కడ పడేస్తామో కింద పడాయడమే మా వంతు నువ్వు ఎక్కడ పడితే అక్కడ పడతావు కాదయ్యా ఎవరైనా మహాత్ములు గీతా పాఠం ఉందితోటి పడైందన్ను అని కోరుతాడు కోరితే అష్టకుడనే ఓ మహాత్ములు ఆయన వేదాంత అధ్యయనము అధ్యాపనము ఇలాంటివి చేస్తూ ఉంటాడు సరే ఆయన ఇంద్రులు ఆలోచించారే ఆ అష్టకుడు ఆశ్రమని దగ్గర పడేట్లో చూసేట చూసేయడం లేదు కాగింది అప్పుడు వాళ్ళు పడేస్తారు అక్కడి నుంచి పడేస్తే హర హర మహాదేవ్ అనుకుంటూ పడి పడి పడి అక్కడ ఆ అష్టక మహర్షి యొక్క ఆశ్రమ సమీపంలో పడతారు అంటే అక్కడ పుట్టేయడని అర్థం పుట్టి పెరిగొద్దు అలాగే వర్కౌట్ చేసుకోవాలి అస్టోడే ఎలా సరిగ్గా పడితే అష్టక మహర్షి దగ్గరికి వస్తాడు నన్ను స్వర్గం నుంచి ఇంద్రుడు తోసేసాటండి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను అంటే నీ పొరపాటు కదా ముందు వెళ్ళడమే పొరపాటు మనం ఏ పరమ పదానికి వెళ్ళాలి తప్ప ఈ స్వర్గాలకి దానికి వెళ్ళకూడదురా యద్గత్వా నన్ను వర్తుంటే తద్ధాను పరమమ్మమ్మ అలాంటిది నువ్వు చూసుకోవాలి మరి నాకు అలాంటిది ఎలా లభిస్తుంది అంటే ఇప్పుడు ఆత్మస్వరూపము దీన్ని అష్టక యతి సంవాదము అని అంటారు చాలా అందమైనటువంటి ప్రకరణం మహాభారతం ఆది పర్వంలో ఉన్నది కాబట్టి ఈ భగవద్గీత కూడా అలాంటిదే మహాభారతం నుంచే వచ్చింది కదా మహాభారతంలో ఇటువంటి సందర్భాలు చాలా ఉంటాయి కనుక మనము అదిగో ఆ జన్మను పొందిట్లాగా జీవించాలి ఈ జీవితంలో ఉండాలి కేవలం నెక్స్ట్ బర్త్ అనే కాదు ఈ జీవితంలో బర్త్ అంటే ఇంకా పదేళ్ళు పదిహేనేళ్ళు బతికేదనుకోండి ఈ బతుకు చూసుకోవాలి ఎంతసేపు ఇంకా నెక్స్ట్ బర్త్ మరి ఇప్పుడున్న పదేళ్ళు పదిహేను ఏళ్ళు దీని మాట ఏమిటి ఇది శాంతంగా సుఖంగా ఉండాలి నెక్స్ట్ బర్త్ కూడా మంచిగా ఉండాలి విచ్ ఈజ్ మోర్ ప్రయారిటీ ఇప్పుడున్నదానికి ప్రయారిటీ ఇవ్వాలి కనుక మీరు ఇప్పుడున్నదానికి ప్రయారిటీ ఇచ్చి దాన్ని సత్వ కూడా ప్రధానంగా మీరు తీర్చిదిద్దండి నెక్స్ట్ గురించి ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ శాల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రజెంట్ ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ హ్యాప్ కాబట్టి ఆ విధంగా ఈ గుణములు మనుషుల్ని బంధిస్తూ ఉంటాయి భాష్యకారులు రజసి గుణే వివృద్ధే ప్రళయం మరణం గత్వాప్య వీడు రజోగుణం బాగా వృద్ధిలో ఉండగా ప్రాణం త్యాగం చేశాడు రజోగుణం బాగా వృద్ధిలో ఉండగా ప్రాణత్యాగం చేశాడు అలా చాలామంది అలా ఉంటారు ఏవో క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ ఉంటారు హాస్పిటల్కి వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు హాస్పిటల్ ఐసీఈలో ఉంటారు రోజుకి ఇంత పుచ్చేసుకుంటున్నాడు మీద క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ ఉంటారు ఆ కొడుకులు వాళ్ళకి పార్టీకి లేని ఎంతకాలం పడుతుంటారో వీళ్ళకి ఇచ్చేది అంతా వాళ్ళకి ఇచ్చేదంతా అక్కడ రావాల్సిన సొమ్ములే ఉన్నాయి ఆ రెండో కొడుకు స్విట్జర్లో ఉన్నాడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు వాడు వస్తాడో రాడో ఎప్పుడు వస్తాడో రాడో పైగా అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్ళాడాడు ఆ అమ్మాయి తగినం పెడితే కొడుకు వస్తుంది పనికి రాదో లేదా ఈ సంవత్సరాలు ఇలాగే ఉంటాడు ఒక ఆయన అడిగాడు నేను ఏమన్నా నా భార్య నా కొడుకు అమెరికా అమ్మాయిని పెళ్ళి అడిగాడు వాడి తదిరం పెట్టచ్చా అని అడిగాడు నేనున్నాను అమెరికా అమ్మాయి అని ఓ సినిమా ఉంటుంది వెళ్ళి చూడు అని చెప్పాడు చాలా బుద్ధిమంతురాలు అయ్యి ఉంటుందా అమ్మాయి నేను అడగను కాబట్టి చక్కగా పెట్టచ్చాయా సత్వగుణ ప్రధానంగా ఉండాలి మనుషులు తప్ప అమెరికా అమ్మాయి అయితేనేమిటి ఇండియా అమ్మాయి అయితేనేమిటి సత్వగుణ ప్రధానంగా ఉండాలి అని నేను నన్ను అడిగాడు కాబట్టి సరిపడింది అదే నన్ను అడగకుండా వేరే వాళ్ళని అడిగితే నీకు వాడు పెట్టడు వాడు పెట్టకపోగా నువ్వు ప్రాశ్చిత్తం చేసుకోవాలని చెప్పినా చెప్తాను సరే ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్పేం కాదు కనుక సో అలాగా జనులు రజోగుణప్రధానంగా ఉంటారు రజోగుణ ప్రధానంగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ రజోగుణంలో బతికేస్తూ రజోగుణంలోనే వృద్ధులైపోయి రజోగుణంలోనే ఏవో కలహాలతోటి వీటితో రజోగుణం కలహాలు ఆసక్తిలో అవి ఉంటాయి వాటితో జీవనయాత్ర నడిపేస్తూ అలాగే ప్రాణత్యాగం చేయాలి ఇంక తమో వాళ్ళు ఎలా పోతారో తెలిసిన ఆల్కహాలిక్స్ అని అంటారు ఓకే వన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు తమ తమో గుణం అని ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయనకి చేపల పురుషు అంటే మహాప్రీతి ఆయనకి ప్రీతి అది చేపల ప్రీతి డాక్టర్ గారి పూర్వకాలం వైద్యాలు డాక్టర్ చెప్పాడు చూడు చేప తింటే చచ్చిపోతావు నువ్వు నువ్వు చేప తినడానికి పనికి రాదు పచ్చిది అది మాత్రం తినడానికి వీలలేదు అని చెప్పాడు ఈయనకి ఇంట్లో వాళ్ళు చేప లేకుండా ఈయన భోజనం పెడుతో అలాగే బతుకుతూ బతుకుతూ వస్తున్నాడు ఈయన తట్టుకోలేకపోయాడు ఇంకా ఆకర్షణ ఓ సేవకుడికి కొంత లంచం ఇచ్చి చేపలు పులుసు చేయించి తెప్పించుకుని ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండగా భోజనం చేసాడు భోజనం చేసి తార్మోని చచ్చిపోయాడు అది తమో గుణము బాగా వృద్ధి చెందినప్పుడు చచ్చిపోవడం అన్న అదొక దృష్టాంతంగా చెప్పవచ్చు అంటే తమస్యే ఒక దృష్టాంతంగా తమస్యే లేకపోతే నాకు తెలిసి ఒక ఆల్కహాలిక్ ఒకడు ఉండేవాడు హాలికులైన అన్నాడు కోటన్న గారు ఈ ఆధునిక కాలంలో హాలికులైన ఆల్కహాలికులైననేమి అంటే వీళ్ళు ఎలా ఉంటున్నారు వీళ్ళు ఆల్కహాలికులు హాలికులు కాదు ఆల్కహాలికులు ఈ హాలికుడు ఏం చేస్తాడంటే తన భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసి డబ్బు పుచ్చుకుంటాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అలాగే వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అక్కడ పంట భూములను అందించనీ కూడా వ్యవసాయ భూములన్నింటినీ రెండు పంటలు పండే భూములు అవి ఆ భూముల నీరుంటే మూడు పంటలు కూడా పండించవచ్చు అలాంటి భూములన్నింటినీ తీసేసి పెద్ద సింగపూర్ లాగా ఒక క్యాపిటల్ కట్టి ప్రయత్నం చేస్తున్నారు ఐ హ్యావ్ ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ రాంగ్ రెస్పాన్ క్యాపిటల్ ఎంత కావాలని ఓ పాతికెకరాల్లో క్యాపిటల్ అయిపోయాయి ఆ పాతికెకరాలు బీడు భూమి సమత భూమి సమత భూమి అంటారు ఊషర క్షేత్రం తీసుకుని అక్కడ క్యాపిటల్ కొట్టుకుంటే వీళ్ళు కార్లలో తెలియడానికి ఈ భూమి కావాల్సి వచ్చిందా ఏదో మరి ఏదో చేస్తున్నారు సో అంతా కూడా ఏదో ఒక గమనం పోతూ ఉంటుంది దానికి మనం ఏం చేయగలం ఈశ్వరుని యొక్క కృప ఎలా ఉందో వస్తూ సో ఈ ఆల్కహాలి ఆల్కహాలికుడు సో వాడి ఈ భూములు అమ్మేసి ఈ రైతులు అంతకుముందు రెండు ఎకరాల భూముంది అనుకోండి దాని మీద ఆదాయం వస్తుంది అదే ప్రభుత్వం వాళ్ళకో రిలయన్స్ కంపెనీ వాళ్ళకో మేడం అమ్మేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఐదు రెట్లో పది రెట్లో ఇచ్చేసి కొనేస్తారు వీడికి డబ్బు ఇచ్చేస్తారు క్యాష్ ఇచ్చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకుని క్యాష్ ఇచ్చేస్తారు అదంతా వీడు ఆవకా గ్రామాల నిండా వైన్ షాపులు ఎదురు ఉండేవి కోరు ఎదురు వైన్ తాగాలంటే హైదరాబాద్ రావాల్సి వచ్చేది విజయవాడలో వైన్ దొరికిది కాదు హైదరాబాద్ బస్ చిక్కి చిక్కి ఇక్కడ తాగేవాడు అలాంటిది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఈ షాపులో ఆ షాపులో పెట్టేసి ఈ డబ్బులంతా ఖర్చు పెట్టేసి వాడు ఏడాది రెండేళ్ళు అయ్యేప్పటికీ ఈ పది లక్షలు వైన్ తాగేస్తాడు ఆవకా హాలి కూడా అయిపోతాడు ఇప్పుడు హాలి కూడా అయినాడు ఆవకాహాలి కూడా హలము అంటే నాగలి నాగలి పట్టేవాడు సీసా పట్టి హాలికుడు ఆల్కహాలికుడైనాడు వీడి లివర్ పూర్తిగా కరిగిపోయింది ఆల్కహాల్లో ఇంకేమీ లివర్ ఏమి మిగలేదంతా డిజాల్వ్ అయిపోయింది వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు ఎవరు చూస్తారు ఎవరు చూడరు అప్పుడు ప్రాణాలను త్యాగం చేస్తాడు అది తమస్సు ప్రళయం అంటే అది తమస్సు అంటే ఉంటుంది అలాగంటే మూఢయో నిషు జాగ్రే భాష్యకారుడు కర్మ ఇప్పుడు ఈ రజస్సు కర్మసంగిషు కర్మాసక్తియుక్తూ మనుష్యేషు జాయతే కర్మాసక్తితో ఉండేటువంటి కర్మాసక్తి నిండా కలిగిన మనుష్యుల్లో పుడతాడు కర్మాసక్తి ద్విధం ఇహలోకర్మలు పరలోకర్మలు ఇహలోకర్మలు అంటే ఎలాగా ఓ బిజినెస్ మ్యాన్ కొంపలో పుడతాడు ఆ బిజినెస్ మ్యాన్కి లక్ష్యం ఒక్కటే ఏమిటి బిజినెస్ ఎక్స్పాన్షను మేకింగ్ మోర్ మనీ ఆయన దగ్గర వేలు ఉన్నప్పుడు లక్షాధికారితో పోల్చుకునేవాడు ఇప్పుడు లక్షలు వచ్చే కోటేశ్వరులతో పోల్చుకుంటున్నాడు కోట్లు వచ్చిన తర్వాత వందల కోట్ల అధిపతులతో పోల్చుకుంటాడు అలాగా ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూనే ఉంటాడు సో సిమెంట్ ఫ్యాక్టరీ నడుపుతో కూర్ల మార్కెట్ కూడా పెడతాయి ఏదో మొత్తానికి బిజినెస్ ఎక్స్పాన్షనే ముఖ్యం దానికేమో సమయం సందర్భం ఏమీ అక్కర్లేదు అలాగంటే దానికోసం బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఎన్ని కర్మలైనా చేస్తాడు ఎన్ని పాపాలైనా చేస్తాడు ప్రభుత్వం వాళ్ళకి లంచాలు పెడతాడు రౌడీలను పెట్టి కాంపిటేటర్స్ మీద దండయాత్రలు చేయిస్తాడు వీళ్ళు రాజస్వ పీపుల్ ఎన్ని ఘోరాలు చేస్తాడు మీకు ఏం తెలుసు అన్నీ చేయిస్తాడు వీళ్ళు తెలుసు వీడికి వెళ్ళాలి సో కాబట్టి ఆ అది కర్మాసక్తి అది లౌకికమైన కర్మాసక్తి ఇంకా వైదిక కర్మాసక్తి నేను చెప్పనే చెప్పాను ఇంకా అది ఎన్లెస్ది అది ఎప్పటికీ పూర్తయ్యేది కాదు అలా కోరికలు కోరికలకి తగిన కర్మలు కర్మలు కోరికలు కోరికలు కర్మలు కర్మలు కోరికలు ఇదే పని ప్రస్తుతం హిందూ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ధర్మాధికారులు మతాధికారులు పీఠాధిపతులు వీళ్ళందరూ ఈ మార్గంలో నడిపిస్తున్నారా సమాజాన్ని అనిపిస్తుంది దెన్ మే బీ వర్ ది ఎక్సెప్షన్స్ కాబట్టి ఇగో అటువంటి ఇగో ఇక్కడ ఇలాంటి సందర్భంలో ఈ రెండు కలిసి ఉంటాయి దే ఆర్ మ్యూచువల్లీ సపోర్టివ్గా ఉంటారు ఈ లౌకిక కర్మలు లౌకిక రజోగుణ ప్రవృత్తి వాళ్ళు ఈ వైదికమైన రజోగుణ ప్రవృత్తి వాళ్ళు మహా దోస్తులుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సరిపడుతుంది ఆ రజోగుణము చక్కగా కోయిన అవుతుంది అలాంటి వాతావరణంలో పుట్టి ఆ బంధంలోనే మనిషి ఉండిపోతాడు ఇంకా తమస్సు తథా తద్భదేవా అదే విధముగా అని అర్థం తథా అంటే అదే విధముగా ప్రలీనో మృత సో తమస్సు తమోగుణము చాలా అధికంగా ఉన్నప్పుడు వీడు దేహత్యాగం చేశాడనుకోండి అప్పుడేమవుతుంది మూఢయోనిషు పశ్వాది యోనిషు జాయతే పశువులైన యోనిమ ఎందుకు అంటే తమోగుణం ఉదాహరణకి ఒక ఆయన బెడ్ మీద ఉన్నాడు నీ ఆఖరి కోరిక ఏమిటని అడిగాను ఇంకా ప్రాణాపాయం స్థితిలో ఉన్నాడు అంటే నాకు చికెన్ తినాలనే కోరిక కలదు అని ఆయన తన కోరికను వ్యక్తం చేశాడు అప్పుడు ఎవరో చెప్పారు నువ్వు మళ్ళీ జన్మలో రాబందు వైపు ఉడతావు ఎందుకంటే రాబందు ఏం చేస్తుంది పాడైపోయినటువంటి మాంసాన్ని చెడిపోయిన మాంసాన్ని తింటుంది మరి చికెన్ అంటే కూడా అలాంటిదే కదా కైండ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ సిమిలర్ వెరీ సిమిలర్ కనుక ఇప్పుడు ఆ చచ్చిపోయిన ప్రాణి ఏదో పక్షు పశువు చచ్చిపోయి ఆ రోడ్డు పక్కన పడింది అనుకోండి అది రాబందుకే అది కనపడుతుంది ఆ రోడ్డు మీద పక్కన పడి ఉండడం కాకుండా దాన్ని జాగ్రత్తగా గ్లాసు డోర్ల మధ్యలో చంపి జాగ్రత్తగా ప్యాక్ చేసి ప్లాస్టిక్ ర్యాపర్ పెట్టి ప్లాస్టిక్ చేసి అక్కడ పెట్టారనుకోండి దీనికి జరిగి తేడా కానీ రెండు ఒకటే క్యా ఫరక్ పడతా అంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు అది రాదని మీరు అనొచ్చు ఆ విధంగా లౌకికమైన భేదం ఉంటుందే తప్ప స్వరూపానికి సంబంధించి వీడు భావ ప్రపంచాన్ని తీర్చిదిద్దే అంశంలో తేడా ఏముంటుంది ఆ రాబుందికి వీడికి తేడా ఏమి తేడా ఏమీ రాబందు కుళ్ళిన మాంసాన్ని తింటుంది మనిషి కూడా అంత మనిషి దానికే పేరు మారుస్తాడు తప్ప పేరు మారుస్తాడు తప్ప ఇంచుమించి అదే వాతావరణంలో సో ఎనీవే మేబీ నేను కొంచెం పరుషంగా చెప్పినట్టున్నాను వాటెవర్ తమోగుణము ప్రధానంగా ఉన్న సందర్భంలో దేహత్యాగం చేసినట్లయితే పశుపక్ష్యాది యోములలో జన్మించాల్సి ఉంటుంది సో పశువాది యోమిషుజాయతే శ్లోకం అనేసి రజసి ప్రళయ నిలత్వా కర్మసంగి తాగీనస్తమసి మూఢయో నిషుజాయే కర్మణ సుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్సు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం స్ ఇంతవరకు చెప్పిన శ్లోకాల యొక్క సారమును ఆ ఫలము ఎలా అవుతుంది అన్నదాన్ని ఒక శ్లోకంలో భగవాను సంగ్రహించి చెప్తున్నాడు అవతారిక అతీత శ్లోకార్థస్క్షేపహ ఉచ్యతే అయ్యా గడచిన శ్లోకములు శ్లోకార్థస్ అయితే గడచిన శ్లోకములు రెండు మూడు నాలుగు ఆ శ్లోకములలో చెప్పినటువంటి విషయం యొక్క సంగ్రహ రూపాన్ని ఒక్క శ్లోకంలో చెప్తున్నారు ఇలాగా సుకృత్య కర్మణ ఫలం మీరు మంచి కర్మ పుణ్యకర్మ సుకృత కర్మ ఒక అర్థం సుకృతము పుణ్యం అర్థం మంచి కర్మ సుకృత శబ్దానికి స్వకృతము అని అర్థం కూడా సుకృత శబ్దం వస్తుంది దాన్ని భాష్యకారులు స్వకృతం సుకృతం టు బిగిన్ విత్ మంచి కర్మ టు బిగిన్ విత్ ఇదెవరికైనా భోజనం పెట్టారనుకోండి మంచి కర్మ సుకృతము చక్కటి భోజనాన్ని తయారు చక్కటి భోజనం పెట్టారనుకోండి అంటే మంచి పుష్టికరమైన రుచ్యమైన భోజనాన్ని పెట్టారనుకోండి అసలు భోజనం పెడితేనే ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితేనే పుణ్యం దానికి తగ్గట్టుగా మంచి రుచ్యమైన భోజనం పెట్టి ప్రేమగా భోజనం పెట్టారనుకోండి అది నైపుణ్యం సుకృతం చక్కగా చేస్తాం భోజనం మీరు హోటల్కి వెళ్ళి భోజనం చేసేయండి అని పైసలు ఇచ్చారనుకోండి అది కూడా భోజనం పెట్టినట్టే అలా కాదు హోటల్కి వెళ్ళి భోజనం ఇంకా కాదు నేను స్వయంగా తయారు చేసి నేనే వండిస్తాను మీరు భోజనం చేయాలి అని పెట్టారనుకోండి అది స్వకృతము కాబట్టి కర్మ స్వతహగా మంచిది ఇట్ ఈస్ డన్ వెల్ సుకృతం సుష్ఠుకృతం స్వయం కృతం అటువంటి కర్మ సాత్విక కర్మ అయినట్లయితే దానికి ఫలం ఎలా ఉంటుంది సాత్వికమైన ఫలము అంటే ఇహలోకంలో ఉన్నప్పుడు మీరు చక్కగా భగవద్గీత శాస్త్రము అధ్యయనము శ్రవణము మననము ఇత్యాది సంపర్కంలో ఉంటూ శాంతమైన తపోమయమైన జీవితాన్ని గడుపుతో బతికేస్తారు అది సాత్విక ఫలము మీరు దేహత్యాగం చేసిన తర్వాత నెక్స్ట్ బర్త్లో మీరు మహాత్ముల యొక్క సన్నిధిలో జన్మిస్తారు ఆ యిక్కి అష్టకుడు దొరికినట్టుగా అలా జన్మిస్తారు అది సాత్విక ఫలము స్వర్గాది లోకాలను పొంది భోగాలను అనుభవిస్తారు అది సాత్విక ఫలము మీరు మూడు రకాలుగా చెప్పొచ్చు యహలోకం పరలోకం మరు జన్మ మూడు రకాలుగా సాత్విక ఫలాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఆల్ ది త్రీ ఆర్ టూ ఆర్ వన్ ఆ సందర్భాన్ని బట్టి వన్ ఆర్ టూ ఆర్ త్రీ అన్నీ కూడా సాత్విక ఫలము కాబట్టి చేసేటువంటి కర్మ ఆ విధంగా ఉండాలి భావాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మీకు నిశ్చయ బుద్ధి ఉందనుకోండి అది సత్వము నిశ్చయ బుద్ధి ఇప్పుడు ఉదాహరణకి సాయంకాలం శనివారం ఒకే దృష్టాంతం అలా చెప్తున్నా అన్యథాభావించకూడదు ఏదో దృష్టాంతం చెప్పాలి కదా సో శనివారం సాయంకాలం ఆరు గంటలకి గీతా క్లాస్ ఉంది అది 5.30 థర్టీకి అలా తయారైపోయి ఫైవ్ మినిట్స్ టు సిక్స్కి అలా ఇక్కడికి వచ్చేసి సిద్ధంగా వచ్చేసారనుకున్న పుస్తకం తెచ్చుకునే ఏం పురాణం కాదు ఇది సినిమా హాల్కి వెళ్ళినట్టు వెళ్ళకూడదు పుస్తకంతో రావాలి భాష్య పాఠం భాష్య పుస్తకంతో రావాలి నేను ఆ కండిషన్ పెట్టలేదు ఎందుకు సో భాష్య పుస్తకంతో సహా రావాలి పఠానికి ఏదైనా భోజనం పెళ్ళి పెళ్ళి పెళ్ళి పొందిరనుకుంటున్నారా ఏమీ కాదు కదా క్లాసు నేను క్లాస్ నన్ను అందరూ ఉంటారు స్వామీజీ మీరు ఉపన్యాసాలు ఇస్తారా అని ప్రశ్నిస్తారు అంటే ఉపన్యాసాలు ఏం కాదండి ఏవో క్లాసులు చెప్తూ ఉంటారండి అని అంటారు దట్ ఈజ్ హవర్ టాపిక్ మీరు ప్రవచనం చెప్తారంట ప్రవచనాలు దేవుందుడి క్లాస్ టైప్ క్లాసులు చెప్తాను అనుగ్రహ భాషణ అది మాత్రం కాదు అనుగ్రహ భాషణం అంటే సమయం సందర్భం లేకుండా అదే పాట పాడుతూ ఉండడం దానికి వాడి జీవితానికి ఏదో అదే అనుగ్రహ భాషణం పేరు దానికి వద్దు అబ్బాయి నేను చాలా చిన్నవాడినండి పీఠాధిపతులు వాళ్ళు ఇస్తారు అనుగ్రహ భాషణాలు నేను క్లాస్ చెప్తాను అని దిస్ ఈజ్ మై లాంగ్వేజ్ దిస్ ఈజ్ ఎ క్లాస్ ఐ లుకెట్ ఇట్ యాజ్ ఎ క్లాస్ నేను పాఠం చెప్పేప్పుడు కూడా క్లాస్ రూమ్లో చెప్పిన పద్ధతిలోనే చెప్తాను మ్యాథమెటిక్స్ పాఠం చెప్తే అలాగో అలాగే చెప్పాడు సో కాబట్టి నిశ్చయ సత్వగుణ లక్షణం నిశ్చయ భగవద్గీత క్లాస్ ఉంది ఐదు నిమిషాల తక్కువ ఆదేప్పటికీ అక్కడికి ఐదు నిమిషాల తక్కువ రావాలి మీరు ఆరు ఐదుకి కాదు ఆరు ఐదు అంటే రజోగుణం అంటొచ్చింది అప్పుడే సత్వగుణం అంటే ఎలా ఉంటుంది ఐదు నిమిషాలు తక్కువ ఆరుకొచ్చి సీట్లో కూర్చుని శాంతంగా ఉంటారు కళ్ళు మూసుకుని అప్పుడు మీరు శాంతంగా లోపల నిశ్శబ్దంగా ఉంటారు ఈ లోపల ఏవో ఇటువంటి జనాలు కదులుతున్నట్టు అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ మీరు కళ్ళు మూసుకుని ఉంటారు ఈ లోపల మైక్ నొక్కుతున్నట్టు అన్నీ మీకు తెలుస్తూ ఉంటుంది దెన్ ఓ మనం మాట వినపడుతుంది అప్పుడు కళ్ళు తెరిస్తే సరిపడుతుంది ఈ లోపల కళ్ళు తెరవడం అనవసరం ఏముంది లోపలే చుట్టూ ఏముంటుంది ఏమి ఈ సంవసారంలో మీరు చూసేసి పట్టేసుకునేది ఏమి ఉండదు ఇచ్చిన హీహే కాబట్టి కళ్ళు మూసుకునే విషయానికి శ్రేష్టం అది సాత్వికం ఫస్ట్ కాబట్టి నిశ్చయ బుద్ధి గీతా క్లాస్కి మనం వెళ్ళిపోవాలి ఇది నిశ్చయ బుద్ధి అది సత్వగుణం ఇవాళ గీతకి వెళ్దావా వద్దాడో గెస్ట్ వచ్చాడు పడితే సేతు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సాయంకాలం పూట టిఫిన్కి ఇంటో ఇంట్లో కబుర్లు చెప్పుకోవచ్చు లేకపోతే అటు వాకింగ్కి వెళ్ళొచ్చు లేకపోతే అటు సినిమాకి వెళ్ళవచ్చు అది రజోగుణం ఇవాళ మనం వీళ్ళు గోటు హోటల్ అండ్ హ్యావ్ సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఫుడ్ అసలు మిగతా వద్దు ఏమవుద్దు అది తమో వెళ్ళాలా వద్దా రజోగుణం వెళ్ళొద్దు తమో వెళ్ళిపోదాము సత్వంలో అటువంటి బుద్ధి నిర్మాణమగుట కూడా నిర్మలమైన సాత్వికమైన బుద్ధి నిర్మాణమగుట కూడా సుకృతమైన కర్మకు ఫలము ఈ జన్మలో నవంహి సో ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది భాష్యకారులు కర్మణ సుకృత సాత్విక ఇర్థ అది సుకృత కర్మ అంటే ఏమిటండి సాత్విక కర్మ అనే అర్థం సాత్విక కర్మ అంటే సుకృత కర్మ అని అర్థం పద్దెనిమిదో అధ్యాయంలో ఈ సాత్విక కర్మ అంతా కూడా ఆయన మళ్ళీ చెప్తాడు సాత్విక కర్మ అంటే మీరు నిష్కామంగా చేసిన కర్మలే సాత్విక కర్మ అవుతుంది సకామంగా చేస్తే ఇది రాజసకర్మ అయిపోతుంది మీకు ఏ కోరిక లేకుండా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకున్నారనుకోండి ఎందుకు దండం పెట్టుకున్నారంటే ఎదురుకుండా కనపడ్డాడు కాబట్టి దండం పెట్టుకున్నా ఉంటే వేరే పనేమీ లేదు పర్పస్ అండి ఆయన్ని డిస్టర్బ్ చేసి కొన్ని మాకు లేదు మాకు కావాల్సింది ఇప్పుడు అర్జెంట్గా కావాల్సింది ఏమీ లేదు ఆయన దారిని ఆయన ఉంటాడు మన దారిని మనం ఉంటాం ఎదురుకున్నా కనబడ్డాడు కనుక అనంతుడు కనుక ఓ దండం పారేస్తే లేదు దండం పెట్టుకున్నాం అంతే దాన్ని సాత్విక కర్మ అంటారు వెంకటేశ్వర స్వామి కోరికలు తీరుస్తాడు ప్రస్తుతం ఫలానా కోరిక నడుస్తోంది అన్నట్లయితే అది రాజస కర్మ అంటుంది సుకృతస్య ఆహు శిష్టాహ చెప్తారు ఆ సాత్విక కర్మకి ఫలాల గురించి చెప్తారు ఎవళ్ళు చెప్తారు ఆహు అంటే చెప్తారు ఎవళ్ళు శిష్ఠులు అంటే మహాత్ములు తెలుసున్నవాళ్ళు శిష్టులు అంటే శిక్షితులు అని అర్థం శిక్షణ అంటే తత్వాన్ని తెలుసుకున్న మహాత్ములు ఇలా చెప్తూ ఉంటారు ఏమని సాత్వికమేవా నిర్మలం ఫలమితి సాత్వికమైన కర్మకు ఫలము సాత్వికంగానే ఉంటుంది చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవు కాబట్టి సాత్విక కర్మ చేసుకున్నట్లయితే ఫలము సాత్వికంగానే ఉంటుంది ఎందుకంటే మీరు భోజనం సాత్విక భోజనం చేస్తే ఫలం ఎలా ఉంటుంది కడుపులో చల్లగా ఉంటుంది రాజస భోజనం చేశారనుకోండి కడుపులో మంటగా ఉంటుంది తామస భోజనం చేశారనుకోండి కడుపులో రోగం వస్తుంది మొత్తుగా ఉండి రోగం వస్తుంది అక్కడికి అక్కడికే ఆ కర్మకే అభవం అలాగే లౌకిక కర్మలు ఉంటాయి వైదిక కర్మలు అంతే అన్ని కర్మలు అలాగే ఉంటాయి సాత్విక కర్మే ఉండాలి జీవితంలో రజసస్థు ఫలం దుఃఖం రజస్ రజ రజోగుణయుక్తమైన కర్మ ఫలము దుఃఖమే రజోగుణమైన కర్మ రజోగుణ ప్రధానమైన కర్మ అంటే సకామ కర్మలన్నీ కూడా దుఃఖాన్నే ఇస్తాయి అంచేతనే మహాత్ములు చెప్తారు వీడు సకా కామ్యకర్మ చేస్తాడు ఏదో కోరిక తీర్చుకోవడం కోసం కర్మ చేస్తాడు ఆ కామ్యకర్మ వీడికి దుఃఖాన్ని మిగులుస్తుంది కోరిక తీరి యశరథ మహారాజు గారు పుత్రకామ్యష్టి చేసి ఆయన ఏం పొందినాడు సుఖాన్ని పొందాడా దుఃఖాన్ని పొందడా ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తే పుత్రుడు లభిస్తాడు తప్ప ఆ పుత్రుడిని బట్టి మీరు సుఖాన్ని పొందుతారని ఎక్కడ లేదండి లాటరీ టికెట్ కొంటే డబ్బు వస్తుందని ఉంది తప్ప ఆ వచ్చిన డబ్బుతో మీరు సుఖపడతారని ఎక్కడైనా ఉందండి సో లాటరీ టికెట్ కొనండి ఏదో మీరు కర్మ చేయండి ఆ లాటరీ తగినండి డబ్బు వస్తుంది అంతే ఇన్ఫ్యాక్ట్ మీరు దుఃఖాన్నే పొందుతారు సుఖాన్ని పొందుతారనే రూలు లేదు సరిగదా దుఃఖాన్నే పొందుతారు పేకాట ఆడుతున్నారని కొన్ని రోజులు అనే డైలీ బేసిస్ పేకాట ఆడతారు కొంతమంది జోదరి వాడికి జోదల్లో నెగ్గినప్పుడు సుఖం కలుగుతుందా ఓడినప్పుడు సుఖం కలుగుతుందా అదే ఎప్పుడూ కలగదు ఓడినప్పుడు సుఖం కలగదు నెగ్గినప్పుడు సుఖం కలగదు ఈ పేకాటాడేవాళ్ళు వాడు ఆ నెగ్గిందంతా వాడి సిగరెట్లకి తాగులికి తిండికి అయిపోతుంది అక్కడికి అది చెల్లు రోగంతో ఇంటికి వస్తుంది రజోగుణం అంటే కదో లౌకికమైన రజోగుణం కొన్ని వైదికమైన రజోగుణం చెప్పాను కదా దశరథ మహారాజు గారు కాదండి శ్రీరాముడు కడుపును శ్రీరాముడు కడుపును కుట్టాడు సరైనయా శ్రీరాముడు గొప్పవాడైతే శ్రీరాముడు సుఖపడతాడు కానీ ఈయనెందుకు సుఖపడతాడు ఈయనకి దుఃఖమే దశరథ మహారాజు గారు సుఖపడ్డా దుఃఖపడ్డా బెదురుతో బతికి పడాడు బెదురు బెదురు బెదురుగా ఎందుకంటే వీడికి ఏమైపోతుందని లేఖలేక పుట్టాడు వీడికి ఏమైపోతున్నాను విశ్వామిత్రుడు వచ్చాడని చెప్పాడు ఎవడో ఆయనకి స్పృహ తప్పిపోయింది ఆసనంలో కూర్చుని ఉండగానే స్పృహ తప్పిపోయింది అదేమిటి విశ్వామిత్రుడి పేరు చెప్తే స్పృహ తప్పిపోయిందంటే అయ్యా నేను ముసలాడి అయిపోయాను లేకలేక నాకు కొడుకు పుట్టాడు ఆ కొడుకుని కౌగులించుకుని ఆ కొడుకుకేసి చూసుకో చచ్చిపోదామని ఈ యొక్కలో విశ్వామిత్రుడు వచ్చి ఆ ఆ సిస్టమ్ను అని భయపడతాడు నాకు సరిగ్గా గుర్తు ఈ మధ్యని చూడలేదు నేను ఏదో పాతకాలకు గుర్తును బట్టి చెప్పాలి ఈమె చెక్ కనుక సరే ఇంకా విశ్వాంతుడు ఈయన పెద్ద ఈయన అనుకున్నట్టుగానే అంత పని చేస్తాడు ఆయన కాబట్టి యజోగుణంలో సకామంగా చేసే కర్మలకు ఫలము దుఃఖమే ఈ మాట గట్టిగా చెప్పాలి ఎందుకంటే లోకంలో సకామంగా చేసే కర్మలను ఎందుకోసం చేస్తారు సుఖం కోసం చేస్తారు సుఖం వస్తుందని చేస్తారు మరి అర్థం చేసుకోవాలి సపోజ్ మీకు బంగారం బాగా రావాలని కోరి అక్షయతృతీయ నాడు లక్ష్మీ పూజలను గట్టిగా చేశారనుకోండి మీకు బంగారం బాగా ముద్ద ఒక కేజీ బంగారం వచ్చిందనుకోండి ఆ తర్వాత మీకు సుఖం ఉంటుందా దుఃఖం ఉంటుందా దుఃఖమే విరోధాయ హిరణ్యాయ నమో నమ తల్లికి కొడుక్కి విరోధం పెట్టేది హిరణ్యమే దానికి దండం దానికి దండం అంటే దూరం నుంచి దండం దగ్గరికి వద్దు కాబట్టి కాబట్టి రజోగుణంతో చేసేటువంటి కర్మలన్నీ రాజస కర్మలన్నిటికీ ఫలము దుఃఖమే కర్మాధికారాత్ ఫలమీ దుఃఖమేవా కారణానురూప్యాత్ రాజసమేవా ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో రజస ఫలం దుఃఖం అన్నారు రజ రజస్సునకు ఫలము దుఃఖం రజస్సు అంటే రజోగుణమైన కర్మను ఎందుకు చెప్పాలి రాజస్స కర్మను ఎందుకు చెప్పాలి కర్మను ఎక్కడుంది రజోగుణమునకు ఫలం దుఃఖం అని చెప్పొచ్చు కదా నో కర్మతో ఆరంభమైంది ఇది కర్మాధికారము శ్లోకం ఎలా మొదలైంది కర్మణ అని ప్రారంభం కాబట్టి ఇది కర్మాధికారము అంటే దీ కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ అధికారం అంటే కాంటెక్స్ట్ దేంతో దిగినవుతుందో దాన్ని అధికారమంట సు సత్వగుణ సత్విక కర్మకు ఫలము నిర్మలమైన సుఖము రాజసమునకు ఫలము దుఃఖము అంటే ఇప్పుడు ఈ రాజసము ఏమవుతుంది కర్మ అవుతుంది అయినా కర్మ అనే మాట మళ్ళీ ఇక్కడ తెచ్చిపెట్టుకోవాలి కాబట్టి కర్మాధికారము కొనకేది కర్మకు తగిన ఫలమే లభిస్తుంది కర్మ సాత్వికమైతే ఫలము సాత్వికము కారణాలు రూపంగానే కారణాన్ని బట్టి కార్యముంటుంది మట్టితో కుండ చేస్తే మట్టికొండ వస్తుంది ఇసకతో కుండ చేస్తే ఇసక కొండ వస్తుంది లోహంతో కుండ చేస్తే లోహపు కొండ వస్తుంది సో ఇసకతో కొండ చేసి లోహపుకుండా రావాలంటే రాదు కాబట్టి సాత్విక కర్మకు ఫలము సత్వగుణ ప్రధానమైన సుఖము రాజస కర్మకు ఫలము రజోగుణ ప్రధానమైన దుఃఖమే వస్తుంది తథ అజ్ఞానం తమసామసర్మణ అధర్మస్యవు తామస కర్మ సాధారణంగా తామస కర్మలన్నీ అధర్మములే అంటే మీరు అనొచ్చు తామస కర్మ దేవుణ్ణి ఆరాధించేప్పుడు తామస కర్మ చేశారనుకోండి దాని మాట ఏమిటి అదే అధర్మం అదే అధర్మం తామస కర్మ కూడా దే దేవతారాధన రూపమైన తామస కర్మ కూడా అధర్మం ధర్మం అవదు రజోగుణ ప్రధానమైన కర్మ ధర్మం అవుతుంది తప్ప సకామకర్మ ధర్మంలోకి వస్తుంది తప్ప తమోగుణం అనేప్పటికీ ఇంకా ధర్మం యొక్క పరిధి కూడా దాటిపోయింది అది అధర్మం కేటగిరీలో పడిపోతుంది సాత్విక కర్మ అధర్మం ధర్మంగానే ఉంటుంది రాజస కర్మ ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు కానీ తామస కర్మ మటుకు అధర్మమునే తమో గుణాన్ని దగ్గరికి రానివ్వకూడదు ఈ విధంగా ఆ గుణములు గుణములను కర్మలు కర్మలను బట్టి ఫలము ఉంటాయి కాబట్టి మీరు మీ భావ ప్రపంచాన్ని పరిశీలించుకోవాలి మనస్సుని పరిశీలించాలి మనం ఎప్పుడు మనస్సును ఎగ్జామ్ చేసుకోవాలి మీరు ఒక్కటే అర్థం చేసుకోండి మీ జీవితంలో దుఃఖం ఉన్నదా భయం ఉన్నదా అంటే ఉందండి కొద్ది గొప్ప ఉన్నది కొద్ది గొప్ప ఉన్నది కదా దానికి కారణము మీ మనస్సుని మీరు పరిశీలించకపోతాయి అంటే ఏమన్నా మనస్సుని పరిశీలిస్తే దుఃఖము భయము దూరమైపోతాయి దూరమైపోతాయి ఎందుకంటే మీ మనస్సు అనే పుస్తకాన్ని మీరు చదువుతూ ఉండాలి మనస్సు పుస్తకాన్ని చదవాలి భగవద్గీత చదవడం అంటే అర్థం ఏమిటి మనస్సును చదువుతారు ఆ రకంగా మనస్సును చదవాలి పుస్తకాలు ఎదగకుండా పెట్టుకున్న మనస్సును చదవాలి తన మనస్సును తాను పరిశీలిస్తూ దట్ ఈస్ కాల్ మెడిటేషన్ యూ జ్ఞానింగ్ యువర్ మైండ్ యు వాచ్ యువర్ మైండ్ దట్ ఈస్ మెడిటేషన్ చాలామంది ఏమనుకుంటారంటే మెడిటేషన్ అంటే ఏవో రూపాలు కనపడుతూ ఉంటాయి మెడిటేషన్ అంటే రూపాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు మీ మనస్సు నుంచే వస్తుంది ఇప్పుడు క్రిస్టియన్లు ఉన్నాడు అనుకోండి వాడికి ఏం విషం వస్తుంది క్రైస్టు యొక్క విషం వస్తుంది క్రిస్టియన్ యొక్క విషయం ఏముంటుంది క్రైస్టు ఉంటాడు శాక్తీయుడు యొక్క విషయంలో ఎవరు ఉంటారు శక్తి దేవత ఉంటుంది వైష్ణవుడు విషయంలో ఎవరు ఉంటారు విష్ణుదేవుడు ఉంటాడు దీన్ని మీకు ఏం తెలిసిందే ఏమైనా తెలిసిందా ఏమీ తెలియలేదా అలా ఉంటాయి విషయంలో తెలిసిందా అంతేనా అంతేనా దాన్ని బట్టి నాకో సంగతి తెలిసింది వీడి మనస్సులో ఉండే సంస్కారాలను బట్టి వీడికి విషంస్ ఉంటాయి అని తెలిసిందే కాబట్టి మీ అంటే అర్థం ఏమిటి మీరు చూసే విషంలని ఎవళ్ళు మీకు చూపిస్తున్నారు మీకు మీరే చూపిస్తున్నారు మీకు మీరే విషంలను చూపించి అదేదో దేవుడు చూపించాడు బేయను చూపించాడు అని అనుకుంటున్నారు దీన్నేమంటారో తెలుసునండి సెల్ఫ్ డిసెప్షన్ అంటే ఏమనర్థమైందా కాబట్టి యూ నీడ్ నాట్ గెట్ ఆల్ దోస్ విషన్స్ అండ్ ఆల్ దాట్ అదంతా సెల్ఫ్ డిసెప్షన్ ఎవడాడు నన్ను దేవి చెప్తూ ఉంటుంది నాకు ప్రతిరోజునూ కల్లో కనపడి ఏం చేయాలో చెప్తూ ఉంటుంది దేవని ఏం చేయాలో దేవి ఏం చెప్ప దేవికి ఇంకా వేరే పనే లేదు వీడికి చెప్పడమే పద దేవేం చెప్పదు మరి ఎవరు చెప్తారు వీడి వీడి మనస్తే దేవి రూపంలో వీడికి చెప్తుంది కాబట్టి ఇదేమి చెప్పడం కాదు ఏమీ కాదు సెల్ఫ్ డిసెప్షన్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ డిసెప్షన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ హిప్నాసిస్ సెల్ఫ్ హిప్నాసిస్ ఆ హిప్నాటిస్ట్ హిప్నాసిస్ చేయడం కాదు వీడిని వీడే హిప్నాసిస్ చేసేసుకుంటాడు ఆ సంగతి తెలియదు తెలియకుండగా అదంతా కూడా ఎవడో దేవటో దేవో అనుకుంటాడు ఇదంతా సెల్ఫ్ హిప్నాసిస్ ఇదంతా మీకు ఎందుకు చెప్పాడంటే మీ మనస్సుని మీరు ఎగ్జామిన్ చేయాలి లేకపోతే ఇటువంటి అంధవిశ్వాసాల్లో పడిపోతారు తర్వాత మీ మనస్సును మీరు ఎగ్జామిన్ చేయకపోతే అటువంటి మనస్సు దుఃఖాన్ని సృష్టిస్తుంది దుఃఖాన్ని సృష్టిస్తుంది ఆ దుఃఖాన్ని నిర్మాణం చేస్తుంది మీ మనస్సును మీరు ఎగ్జామిన్ చేయకపోతే అది భయాలను నిర్మాణం చేస్తుంది ఏవేవో భయాలను నిర్మాణం చేస్తుంది మీ మనస్సు మీరు ఎగ్జామిన్ చేస్తూ అది దుఃఖాలను సృష్టించడం మానేస్తుంది భయాలను సృష్టించడం మానేస్తుంది సెల్ఫ్ డిసెప్షన్లని మానేస్తుంది ఎంతకంటే మీకేం కావాలండి మీ మనస్సుని మీరు చదవాలి ఏ కుండలు చదువుతున్నాను లేకపోతే ఇది దీని ఇలాగే దీనిని ముద్ర వేసే చదువుతూ ఉంటుంది అదే ఎవరు చదువుతారు కానీ లేకపోతే చదవాలి కనుక మనస్సుని అలా చదువుతూ ఉన్నట్లయితే ఆ విధంగా పరిశీలించబడిన మనస్సులో రజస్సు తపస్సు పడిపోతాయి అడిగిపోతాయి సత్వము పెరుగుతుంది ఎందుకంటే ఆ పరిశీ ఆ సాక్షి చైతన్యమునకు ఆ పవర్ ఉన్నది సాక్షిగా మీరు మనస్సును ఎప్పుడైతే పరిశీలిస్తారో ఆ సాక్షి యొక్క శక్తి అంతా కూడా మనస్సు మీద ప్రసరిస్తుంది ఎండలో పెట్టిన వస్తువు ఏమవుతుంది శుద్ధమైపోతుంది ఎండలో ఏది పెట్టినా అది శుద్ధిగా తయారవుతుంది ఇప్పుడు తలగడా బ్యాగ్ స్మెల్ కలిగిందనుకోండి తలగడాకి దాన్ని నీలలో ఉంటారు కదా మరి ఏం చేస్తారు ఈసారి ఎండలో పడేస్తారు ఓ గంట మంచి మంచి ఎండలో పెడితే కొంత శుద్ధి వస్తుంది దానికి అదేవిధంగా మీ సాక్షి అనేటువంటి ఆ సూర్య సాక్షి చైతన్యము సూర్యుడి యొక్క ప్రకాశంలో మనస్సుని పెట్టినట్లయితే అది శుద్ధమైంది కాబట్టి వాచింగ్ ద మైండ్ ఈజ్ మెడిటేషన్ మెడిటేషన్ నుంచి మొదలుపెట్టి చెప్పాను చాలామంది మెడిటేషన్ అంటే ఓ విషన్స్ అవు అనుకుంటారు దట్ ఈస్ నాట్ మెడిటేషన్ దట్ ఈస్ కాల్డ్ డేట్ డ్రీమింగ్ Okay? This is ఓకే దిస్ ఈజ్ మెడిటేషన్ యు వాచ్ యువర్ మైండ్ దట్ ఈజ్ మెడిటేషన్ కాబట్టి అప్పుడు ఆ సత్వగుణము బాగా అభివృద్ధి చెందుతుంది రజస్సు తమస్సు తగ్గిపోతాయి దానివల్ల ఏమవుతుందండి సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసోలోభ ఏ ప్రమాదమోహ తమస భవతో జ్ఞానమేవ ఈ శ్లోకం రేపు ఫినిష్ చేద్దాము నేను ఐదు నిమిషాలు ఎక్కువ చెప్పాను ఎందుకంటే కొంత టైం తగ్గింది కదా ప్రారంభంలోను ఓ పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి